కవీనాముపమశ్రహస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరపరా ం భద్రం కన్నేభిష్ణునుమదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తుతాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నార్క్ష్యోరిష్టనేమి స్వస్తినో బృస్పతి ఓ శాంతిశాన్ని సకథ్యం సుఖము అజమే సర్వం పరిచక్ష అజేన జ్ఞేయేన అభ్యంతరం ఇప్పుడు మనసు సంకల్పరహితంగా ఉండి తన స్వరూపంలో విలీనమైనప్పుడు వీడు సాక్షాత్ బ్రబ్రహ్మయ్యే ఉంటాడు ఇప్పుడు దీంట్లో ఎలాగంటే బొమ్మ బొరుసులాగా ఇటు తిప్పితే బొరుసు అటు తిప్పితే బొమ్మ అలాగే ఇటు తిప్పితే జీవుడు అటు తిప్పితే ఈశ్వరుడు అంచేతనే ఇది ఒక ప్రధానమైన విషయం ఏమంటే ఈశ్వరుడు అనగానే ఆ డూ అనేది ఒకటి ఉండడం తెలుగులో డు ఉంటుంది సంస్కృతంలో ఈశ్వర అని ఉంటుంది సేమ్ సంస్కృతంలో కూడా మీకు ప్రత్యయం ఏకవచన ప్రత్యయం పులింగ ప్రతయం లేకుండా పదప్రయోగం ఉన్నది కదా ఈశ్వర అంటే తెలుగులో ఈశ్వరుడు అన్నప్పుడు తెలుగు భాష వచ్చిన వాడికి ఎటువంటి సంస్కారం ఉద్బుద్ధమవుతుందో అంటే ఒక పెద్ద మనిషి ఒక వ్యక్తి అనే సంస్కారం వస్తుంది ఆ వినగానే సంస్కృతంలో ఈశ్వర అన్నప్పుడు కూడా అదే సంస్కారం వస్తుంది పెద్ద పరక్ ఏమీ లేదు తేడా ఏమీ లేదు బ్రహ్మ అంటే ఆ సంస్కారం రాదు తత్ అంటే ఆ సంస్కారం రాదు ఈశ్వర అనేప్పటికీ రామ కృష్ణ అంటే సంస్కారం అటువంటి సంస్కారమే ఉద్బుద్ధమవుతుంది ఉద్బుద్ధమయ్యేప్పటికీ ఈశ్వర అనగానే ఈశ్వరుడు ఈజ్ ఎ పర్సన్ చాలా గొప్ప పర్సన్ దాంట్లో సందేహం లేదు ఏదో అనామకుడు ఏం కాదు పూరు పేరు లేని పెర్సన్ ఏం కాదు చాలా గొప్ప పెర్సన్ చాలా స్పెషల్ పర్సన్ బట్ స్టిల్ ఏ పెర్సన్ స్పెషల్ పెర్సన్ కూడా పెర్సన్ కదా స్టిల్ ఏ పెర్సన్ అనే అనే భావనే కలుగుతుంది అలాగనే మన మనస్సు అలాగనే భావన చేస్తూ ఉంటుంది తర్వాత అలా దీనికి మరొక కారణం నాకు నేను ఒక పెర్సన్గా అనుభవానికి వస్తూ ఉంటాను ఐఎమ్ ఏ పెర్సన్ ఎవడైనా నేను ఇంటర్సనల్ అవేర్నెస్ అంటే అవ్యక్త చేతన అని ఎవడైనా అనుకుంటాడా వ్యక్తి వ్యక్త అవ్యక్త అని మూడు లెవెల్స్ ఉన్నాయి అవ్యక్త అంటే అన్మానిఫెస్ట్ వ్యక్త మ్యానిఫెస్ట్ సో ఇప్పుడు సినిమా తెర ఉందనుకోండి సినిమా తెరం మీద మీకు తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది ఏమంటాయి అది వ్యక్త సినిమా తెర ఇంకా కాంతి పడలేదు ఆ వ్యక్త తెల్లగా ప్రకాశిస్తుంది అది వ్యక్త ఈ ఈ లోపల ఓ ఫిల్మ్ పెట్టేపటికి అక్కడ వ్యక్తి వస్తాయి ఏమంట వ్యక్తి ఇప్పుడు మీరు ఆలోచించండి అక్కడ వ్యక్తి వచ్చాడు వ్యక్తి రావడానికి ముందేమొచ్చింది వ్యక్త వచ్చింది వ్యక్త అంటే ప్రకాశము ఇప్పుడు ఈ ప్రకాశము కంటే భిన్నంగా ఈ వ్యక్తి ఉకే మన మానసిక సంస్కారాన్ని బట్టి ఆ వ్యక్తంలోనే వ్యక్తి భాషిస్తున్నాడు సినిమా తెర మీద ఏముంది కాంతి ఉన్నది ప్రకాశించే కాంతి హీరో అనే వ్యక్తి ఉన్నాడా లేదు కానీ ప్రకాశించే కాంతి ఎందు ఒక వ్యక్తి ఉన్నట్టుగా మనకు ఆ ఫిలిమ్లో ఉండే సంస్కారాన్ని బట్టి అనిపిస్తుంది అదేవిధంగా నిద్రపోతున్నారు ఆ వ్యక్త తెలివి వచ్చింది ఏమొచ్చింది ఇప్పుడు కాంతి వచ్చింది అంటే వెలుతురు వచ్చింది వెలుగు వచ్చింది అంటే వెలుగు అంటే బయట ఉండే వెలుగులాంటి వెలుగు కాదు ఇది జ్ఞానరూపమైన వెలుగు ఆ ఎరుక అనే వెలుగు వచ్చింది అది మీరు దట్ ఈజ్ వాట్ యు ఆర్ ఆ ఎరుక ఎరుక అనేది ఏదైతే ఉందో అదే మీరు అయితే మనస్సు యొక్క సంస్కారముల చేత నేను ఇది నేను అది అహం బ్రాహ్మణ అహం క్షత్రియ ఆయా ఇండియన్ ఆయా అమెరికన్ ఆయా తెలంగాణ ఆయా ఆంధ్ర అంటూ లేకపోతే ఆయా పంజాబీ ఆ ఈ రకమైనటువంటి అనేకానేకములైన వాసనల చేత అయితే నేను అహం పిత అహం మాత అహం భ్రాత అహం పుత్ర ఇత్యాది అనేకానేకములైనటువంటి గుణములు విశేషణములు పర్టికులారిటీస్ నెత్తి వేసుకుంటే అవన్నీ తన నెత్తి మీద ఆరోపించుకుంటే ఓ వ్యక్తి వచ్చేది లేకపోతే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు యు ఆర్ నాట్ ఏ పర్సన్ యు ఆర్ ద ఇంటర్సనల్ అవేర్నెస్ చేతన మీరు చేతన ఒకనొక ఫలానా వ్యక్తి అని అనే అనేటువంటి ఫిక్సేషను లేనటువంటి చేతన మీరు వీడికి తెలియదు వీడు తనను తాను ఒక పర్టికులర్ వ్యక్తిగా స్వీకరిస్తూ ఉంటాడు ఆ వీడికి దేవుడు కూడా ఒక వ్యక్తిగా కనపడతాడు వాస్తవానికి దేవుడు ఒక వ్యక్తి ఏమీ కాదు నువ్వు కూడా ఒక వ్యక్తివి కాదు నువ్వు ఎక్తి కాని వ్యక్తమైన చేతన ఆ విధంగా నిన్ను నీవు తెలుసుకున్నట్లయితే దేవుడు కూడా అటువంటి చేతన చైతన్యమే అని స్పష్టమవుతుంది ఐ ఆమ్ స్పేస్ లైక్ అవేర్నెస్ ఇప్పుడు దేవుడు ఏమిటవుతాడు స్పేస్ లైక్ అవేర్నెస్సే అవుతాడు అప్పుడు అభేదంలో సమస్య లేదు అహం బ్రహ్మస్మేనా తత్వమసేన ఆ వాక్యానికి ఫౌండేషన్ ఇది ఇప్పుడు నేను చెప్పింది నేను ఒక వ్యక్తిని దేవుడు ఒక వ్యక్తి అన్నప్పుడు అహం బ్రహ్మస్మి కుదుర్తుంది కుదరదు తత్వమసే అసలు ఏది కుదరదు నేను వ్యక్తిని కాను ఐఆమ్ అవేర్నెస్ ఎదుక దేవుడు కూడా ఒక చిన్మయస్వరూపుడు నేను చిన్మయస్సత్ దేవుడు కూడా చిన్మయస్సత్ ఇప్పుడు ఈ మేము దేవుడు చిన్మయస్సత్ అయినప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ డివైడ్స్ ఆ దేవుడు అనే చిన్మయత్తుని జీవుడనే చిన్మయస్వత్తు నుంచి డివైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఏమిటి అజ్ఞానం అజ్ఞానము చేత కల్పితమైన దేశకాల పరిచ్ఛేదములే దేహమేనే అనుకోవడం అజ్ఞానము చేత వచ్చిన భేదము సత్యమవుతుందా కల్పితమవుతుందా కల్పితమవుతుంది అజ్ఞాన జో హోతా హై ఓ నహి హోతాహే కభి నహి హోతాహ్ కాబట్టి అజ్ఞానము చేత కల్పితమైన భేదము కాబట్టి ఈశ్వరుణ్ణి పొందుతా అంటే ఈశ్వరుణ్ణి పొందుతా అంటే వీడు వెళ్ళి ఒక వ్యక్తిలో ఏదో అవుతాడని కాదు తాను వెళ్ళి ఆ అఖండ చిద్రూప చిత్తులను విలీనమైన ఉండుతే కాబట్టి వీడు ఆ ఆనందాన్ని ఆ చిత్తు చిన్మయస్సతే ఆనందము అదే యథార్థమైన ఆనందము కాబట్టి ఇక్కడ తెలియబడేదేమిటి బ్రహ్మ బ్రహ్మను తెలుసుకోవాలి తెలియబడే బ్రహ్మ వీడు భిన్నంగా ఉండడు జ్ఞేయన అభిన్నం అభిన్నం అన్నది శేషము తెచ్చిపెట్టుకోవాలి అక్కడ అభిన్నం అనే మనం అధ్యాహారం చేసుకోవాలి వీడు ఈ జ్ఞాని వీడు అభినుడు దేని చేత అభిన్యుడు జ్ఞేయన ఇక్కడ కూర్చు ఖాళీ ఉండండి పోల్ ఆయన అక్కడ కూర్చున్నారు జ్ఞేయన జ్ఞేయబ్రహ్మ కంటే జ్ఞేయ బ్రహ్మతో అభిన్యుడు అంటే ఏ బ్రహ్మని తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞానం కదా మనకు కావాల్సింది అర్థాతో బ్రహ్మ జిజ్ఞాస నేను బ్రహ్మను తెలుసుకోవాలి అనే ఆకాంక్ష తీరా వీడు తెలుసుకునేప్పటికీ ఆ బ్రహ్మ కంటే వీడు భిన్నము కాదు ఏయేనా అభిన్నం అది ఎటువంటి జ్ఞేయము ఎటువంటి బ్రహ్మ అజేనా ఆ బ్రహ్మకు పుట్టుక మరి వీడి మాట ఏమిటి అజయం వీడు అజుడు అజ అజమైన బ్రహ్మ కంటే అభిందుడు ఇది అజాతవాదం అని చెప్పడానికి రెండు సార్లు వచ్చింది అజేనా అజం అని ఎందుకు శ్లోకంలో నాలుగు సార్లు వచ్చింది అజ అని అజాతవాదం అజమజేనా జ్ఞేయనా సర్వజ్ఞం పరిచక్షతే ఇప్పుడు వీడే సర్వజ్ఞుడు ఈ తను అల్పజ్ఞుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని వీడు నేను తక్కువ వాడిని ఈశ్వరుడు గొప్పవాడు కాబట్టి భేదం మెయింటైన్ అయ్యింది భేదం ఎప్పుడూ కూడా ఫలానా హేతు చేత భేదం నిర్ధారితమవుతోంది ఉదాహరణకి మహారాజు పల్లకీలో వెళుతున్నాడు రైతు నడిచి వెళ్తున్నాడు భేదం స్పష్టంగా కనపడుతోంది పల్లకీలో ఆయన ఉన్నాడు ఆయన అధికారం కలవాడు ధనము కలవాడు వీడు అధికారము లేదు ధనము లేదు మహారాజు పల్లకీలో దిగి వీడి పక్కన నడుస్తున్నాడు భేద హేతు ఒకటి తగ్గిపోయింది అయితే మహారాజేమో కిరీటం పెట్టుకున్నాడు ఖరీదైన అంగీ వేసుకున్నాడు వీడేమో ఏంటంటే మామూలు వస్త్రాన్ని ధరించాడు వీడి చేతిలో నాగలు పట్టుకున్నాడు మహారాజు చేతిలో కత్తి పట్టుకున్నాడు భేదము మళ్లీ స్కిల్ భేద హేతువు కనపడుతుంది మహారాజు అన్నాడు ఆ కత్తి పారేశాడు వీడిని నాగలు పక్కన పారేదన్నాడు భేదహేతువు తగ్గింది అప్పుడు వీడి రైతు అన్నాడు మహారాజ్ మీరు మహారాజు నేనేమో సామాన్య రైతుని అన్నాడు అంటే అప్పుడు మహారాజు ఏం చేసేదంటే నీ రైతు వేషాన్ని వదిలిపెట్టి లాయిన్ క్లాత్ ఒకటే కట్టుకుని నిలబడి ఉన్నాడు ఈయన కూడా తన ఖరీదైన అంగీ కిరీటం పక్కన పారేసి లాయిన్ క్లాత్ ఒకటి పక్కన నిలబడి ఇప్పుడు ఇద్దరు పక్కన నిలబడి ఇప్పుడు నీకు నాకు తేడా ఏమైనా ఉందా అని అడిగాడు లేదు మహారాజు కాబట్టి భేదహేతు అనేది ఎప్పుడూ ఒకటి ఉంటుంది మీరు భేదహేతువుని కనుక నిరాకరించగలిగితే భేదం లేకుండా పోతుంది అలాగే జీవుడికి ఈశ్వరుడికి జీవుడు చిన్మయస్థతే ఈశ్వరుడు చిన్మయస్థతే జీవుడు అజుడే ఈశ్వరుడు అజుడే మరి ఇంకా భేదహేతు ఏమిటి అంటే జీవుడికి తక్కువ తెలుసు అల్పజ్ఞుడు ఈశ్వరుడికి సర్వము తెలుసు సర్వజ్ఞుడు ఓకే ఇప్పుడు దీన్ని కూడా నిరాకరిస్తాం ఎలా నిరాకరిస్తాము సర్వము అంటే ఏమిటి సర్వము అంటే ఇప్పుడు నువ్వు సర్వము అని అది నీ జాగ్రచ్చేతనలో ప్రకాశించేదా ప్రకాశించాలి జాగ్రత్తచేతనలో ప్రకాశించేదే కదా సర్వము అంటే నేను నిద్రపోతున్నావు సర్వము ఏమైనా ఉందా లేదు నువ్వు నిద్ర లేచేకనే కదా సర్వము వస్తా ఈ సర్వాన్ని ఒక ద్వంద్వం కింద విడదీస్తా ఎలాగంటే విదితము అవిదితము అంతే కదా నీకు ఈ సర్వంలో ఏమో కొన్ని తెలుసున్నా తెలి తెలి తెలుసు కాబట్టి నీవు అనుకున్న సర్వము నీ జాగ్రత్తచేతనలో ప్రకాశించేదే సర్వం ఆ జాగ్రత్త చేతనలో ప్రకాశించే సర్వములో కొన్ని విదితము కొన్ని అవిదితము అవునండి అయితే దేనికి విదితము దేనికి అవిదితము విదితమైనప్పుడు దేని చేత విదితము బుద్ధి చేత విదితము ఏది బుద్ధి చేత విదితము కాదో అది అవిదితము కాబట్టి బుద్ధి యొక్క స్థాయిలో విదితము అవిదితము బట్ జాగ్రచేతన ఆ చైతన్యం ఏదైతే గలదో సాక్షి చైతన్యము దాని యొక్క స్థాయిలో విదితము విదితముగా ప్రకాశింపజేయబడుతుంది అవిదితము అవిదితముగా ప్రకాశింపజేయబడుతుంది రెండింటినీ సమానంగా విదితమును విదితముగా అవిదితమును అవిదితముగా జడమును జడముగా చేతనమును చేతనముగా ప్రాణము గలదానిని ఆ విధంగా లేని దానిని ఆ విధంగా ప్రకాశింపజేస్తూ ఈ ద్వంద్వములు అన్నిటికీ అతీతంగా సాక్షి చైతన్యము నిలిచి ఉంటుంది కాబట్టి ఆ సాక్షి చైతన్యము విదితమును అవిదితమును కూడా ప్రకాశింపజేస్తుంది సాక్షి అంటే కేవలము చూచిది అనే కాదు విట్నెసింగ్ ఇల్యూమినేటింగ్ అవేర్నెస్ అర్థం కన్ను అంటే కేవలం చూస్తుంది అంటే అది ప్రకాశిస్తూ చూస్తుందని కాదు ఇది చూ ప్రకాశింపజేస్తుంది చైతన్య ప్రకాశమును అనుగ్రహించి ప్రకాశింపజేసి అప్పుడు చూస్తుంది కన్ను కన్ను నుంచి చైతన్యం ప్రకాశం వెళ్ళి దానివి పడి ఆ చైతన్య ప్రకాశంలో అది ప్రకాశిస్తే కన్ను చూస్తుంది కాబట్టి కన్ను అంటే ప్రకాశింపజేసి చూస్తుంది చెవి అంటే ప్రకాశింపజేసి వింటుంది సాక్షి అంటే ఇల్యూమినేటింగ్ అండ్ విట్నెసింగ్ అవేర్నెస్ అనర్థం ప్రకాశింపజేసి సాక్ష చూస్తుంది కాబట్టి విదితము అవిదితము రెండింటినీ కూడా అంటే సర్వముణం ప్రకాశింపజేసేటువంటి ఏ జ్ఞానము శుద్ధ చేత నిర్విశేష జ్ఞానము అంటే అన్పర్టికులరైజ్డ్ నోయింగ్నెస్ ఏది కలదో అదే సర్వజ్ఞం అంటే అదే బ్రహ్మ అదే నీవు కాబట్టి సర్వజ్ఞ కించిజ్ఞ అనే డివిజన్ కూడా బుద్ధి స్థాయిలో ఉంటుంది తప్ప బుద్ధికి సాక్షిగా ఉండేటువంటి ఆత్మచైతన్యంలో సర్వజ్ఞాకించి జ్ఞానే భేదము కూడా వాస్తవంగా లేదు కాబట్టి సర్వజ్ఞం పరిచక్ష నీవే సర్వజ్ఞుడు సర్వజ్ఞం బ్రహ్మ నీవే ద్వైతులు ఏమంటారంటే పరబ్రహ్మకి జీవుడికి ముక్త జీవుడు జీవన్ముక్తుడు ఉన్నాడు కదా ఈ జీవన్ముక్తుడు ఏమవుతాడు ఇప్పుడు వైకుంఠంలోకి వెళ్ళాడు అనుకోండి జీవన్ముక్తుడు వాడు ముక్తజీవుడు అవ్వలేదు ఇంకా వైకుంఠంలో సపరేట్గానే ఉంటాడు అంటే విష్ణువులో కలిసిపోతాడు అనమాట సాయుధ్యం వాడు మొక్కజ్యుడు అయినా విష్ణువులో వీడు కలిసిపోయినా విష్ణువు జగత్తును సృష్టిస్తాడు కదా మరి విష్ణువులో కలిసిపోయి వీడు కూడా జగత్తును సృష్టిస్తాడు అన్నో అని కొన్ని భేదాలు పెట్టి పెట్టి అట్టి అంటే ఇప్పుడు దానికి అద్వైతులు చెప్పారు సరే విష్ణువు జగత్తును సృష్టిస్తాడు జీవుడు జగత్తును సృష్టించడు ఈ గ్రీడయా ఆ తేడా ఉంది ఇద్దరికి కానీ ఈ సృష్టింపబడే జగత్తు సత్యమా అసత్యమా కాబట్టి ఇప్పుడు విష్ణువుకి జీవుడికి తేడా ఏమిటి అసత్యమైన జగత్తును సృష్టించేవాడు విష్ణువు అసత్యమైన జగత్తును జీవుడు సృష్టించడు ఈ తేడా ఇది తేడా ఎంతవా ఇది తేడా అని అంతవా ఇది ఏం తేడా అన్నది ఇప్పుడు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది తెలుగులో ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటో నాకు గుర్తు రావట్లేదు అంటే మీరు భోజనం అకాదు సార్ ఏమన్నా భోజనం చేశారంటే భోజనం చేశాను ఏమిటి భోజనం చేశారు అంటే ఏదో చెప్తాడు అది ఏమీ కాదు గాలి భోజనం చేయడానికి తెలిసిపోతుంది ఒక తెలుగు ఎక్స్ప్రెషన్ ఉంది ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏదో ఉంది ఏదో అంటే సంథింగ్ లైక్ మిథ్యా పాయసమును భక్ష్య భుజించితిని అని చెప్పాడు అనుకో నేను ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేశాను అసలు ఎక్స్ప్రెషన్ గుర్తురాక ఆ మడతప్పాలు మడతప్పాలు భోజనం చేశాను అన్నాడు అంటే కడుపును భోన్ చేశారా కడుపును భోజన చేశాను మడతప్పాలు భోన్ చేశాను ఇప్పుడు భోజన చేసినా తవ్వ ఇప్పుడు ఒకడన్నాడు నేను భోజనం చేయలేదండి ఏమీ తినలేదు ఇలాగే మంచినీళ్ళు తాగి ఉన్నాను కానీ ఆయన మాత్రం గడుపుకుండా మడతప్పాలు భోజనం చేశాడు వీళ్ళు తిరిగి ఏమిటి తేడా విష్ణు జగత్తును సృష్టించిన దానికి జీవుడు సృష్టించని అంతే తేడా కాబట్టి జగత్తు ఏ జగత్తుది దిక్షా జగత్తగా కాబట్టి అది తేడా కాదు వీరు తేడాగా చూపించినా అది తేడా కాదు అంటే జగత్తు సత్యమనే భ్రాంతి ఉన్నంత వరకు తేడాను చూపిస్తూ ఉంటాను అది దేవుడు వీడు జీవుడు జగత్తు నిత్యాన్ని తెలిసిపోయిన తర్వాత ఇంక జీవుడికి దీవుడికి తేడా ఏం మిగలదు ఆ తేడా భేద హేతువులన్నీ క్రమంగా డిమాలిష్ అయిపోతాయి అప్పుడు ఆ భేదము స్పష్టంగా అనుభవానికి వస్తుంది ఇది ఆ శ్లోకం ఓకే సుఖం ఉత్తమం నిరతిశయం హి తత్ యోగి ప్రత్యక్షమేవం ఇత్యజం యథా విషయ విషయం అదే ఇప్పుడు ఇప్పుడు వీడు స్వరూపము చిన్మయస్సత్ చిద్రూపుడు చెన్మయసత్ చిత్ చిట్టు గురించి తీసుకోండి సత్ ఏ చిట్టు చిత్రు అంటే ఇక్కడ చిట్టు తీసుకోండి ఇప్పుడు ఈ చిత్ ఈ చైతన్యము ఇదే అజాతం అజం అంటే పొక్త అంటే పుట్టిది ఒకదాన్ని చూపించి చూడబోయే ఐదు పుడుతోంది వ్యతిరేక దృష్టాంతం ఉంటారు వేదాంతంలో దృష్టాంతాలు అలాగే ఉంటాయి మీకు ఆత్మకి అనుకూల దృష్టాంతం ఉండదు బికాజ్ ఆత్మ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ వన్ విథౌట్ ది సెకండ్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే మళ్ళీ ఇంకా అదర్స్ ఉంటుంది అలా కూడా కాదు వన్ విథౌట్ ది సెకండ్ కాబట్టి ఆత్మకి అనురూప దృష్టం అనుకూల దృష్టాంతం ఉండదు వ్యతిరేక దృష్టాంతమే ఉంటుంది మీరు ఒక్కటే ఒక్క అనుకూల దృష్టాంతాన్ని ఇస్తారు అదేంటంటే ఆకాశము వంటిది అనేదో మంత్ర కిందామేదో చేసుకోవాలి దానికి కూడా ఎందుకంటే ఆకాశం భూతం ఎలక్ట్రిసిటీ దృష్టాంతాన్ని కూడా ఇస్తూ ఉంటారు చాలా వస్తుంది ఆకాశము ఎలక్ట్రిసిటీ ప్రాణశక్తి అలాంటి కాబట్టి వ్యతిరేక దృష్టాంతాన్ని ఇవ్వగలుగుతాం పుట్టలేదు అన్నారు అజం లైక్ లైక్ వాట్ ట్ లైక్ వాట్ అన్లైక్ వాట్ పుట్టలేదు అన్లైక్ ఘట జ్ఞానం విషయ విషయం విషయా అంటే ఘటం ఘట విషయం జ్ఞానం యథా జాయతే తథా ఆత్మా జ్ఞానస్వరూపం నాయతే అని వ్యతిరేక దృష్టాంతమే తప్ప అనుకూల దృష్టాంతమే ఉండదు విషయ విషయం జ్ఞానం ఇప్పుడు ఘటజ్ఞానం ఉందనుకోండి ఘటజ్ఞానం పుట్టింది పోతుంది కూడా అయితే వాస్తవంలో ఘట జ్ఞా తరంగం పుట్టింది కెరటం పుట్టింది పోయింది కానీ నీరు పుట్టను లేదు పోను లేదు అలాగే ఘట జ్ఞానంలో కూడా ఆ ఘటమనే పరిచ్ఛేదము మీద ఫోకస్ ఉంటుంది ఘట జ్ఞానము జ్ఞానాంశం మీద ఘటాంశం మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది దాంతో ఘట ఇప్పుడు నెక్లెస్ అని ఉన్నారు నెక్లెస్ అన్నప్పుడు గోల్డ్ మీద ఫోకస్ ఉండదు ఆ రూపం మీద ఫోకస్ ఉంటుంది ఇది ఎప్పుడు చేశారండి అని అడుగుతారు అదే గోల్డ్ అనుకోండి గోల్డ్ మీరు కొనడానికి వెళ్ళారనుకోండి ఈ గోల్డ్ ఎప్పుడు చేశారండి అని అడగరు ఎక్లస్ అయితేనే ఎప్పుడు చేశారని అని అడుగుతారు అలాగే ఘటజ్ఞానము అంటే ఇది స్టైం బాగుండదు ఘట ఈ స్టైం నాటి జ్ఞానం కాబట్టి ఘతజ్ఞానానికి పుట్టుక ఆ ఘటాకార వృత్తి పుట్టినప్పుడు ఘత జ్ఞానం పుట్టింది అనే ఒక ప్రథ ఆ ప్రథను అనుసరించి ఘటజ్ఞానము పటజ్ఞానము ఇవి తిడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి నీ ఆత్మ చైతన్యము అది పుట్టదు పుట్టదు పోనూ పోదు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది ఇట్ ఈస్ ది సన్ ఎవర్ షైనింగ్ సన్ ఆత్మతత్వాన్ని వీడు తెలుసుకుని కృతార్థుడు కావాలి అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుందుకు ఈ దీనికి రెండు చెప్తారు ఈ సాధ మహాత్ముడు చెప్పేప్పుడు ఏమంటారంటే ఒక ఆయన అంటాడు నువ్వు ఆత్మస్వరూ నేనే అన్నాను సారాసార్లు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేది ఏం లేదయా అనాత్మమి అని తెలుసుకుంటే అయిపోయా జగత్తు మిథ్యా అని ఎప్పుడైతే తెలుసుకున్నావో నువ్వు ఆత్మస్వరూపని స్డువయే ఉంటావు కాబట్టి యూ నో ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ది ఫాల్స్ ఫాల్స్ని అది సత్యమా అన్నట్టు పట్టుకోవద్దు అది ఫాల్స్ని ఫాల్స్ అని తెలుసుకుని దాన్ని వదిలిపెట్టేది అప్పుడు ఫాల్స్ అని ఫాల్స్ అని తెలుసుకోవటానికి చాలా ధైర్యం కావాలి చాలా ధైర్యం కావాలి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఒకనొక విశ్వాసానికి అలవాటు పడి ఉన్నారనుకోండి అమావాస్య నాడు ప్రయాణం చేయను అని మీరు అలాంటి ఒక విశ్వాసానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడున్నారనుకోండి నాలాంటి పుట్టుగాడు వచ్చి మీరు వెళ్ళిపో అమావాస్య చాలా మంచిదిరా ప్రయాణానికి నాలాంటి పుట్టుగా చెప్పినా మీరు ఆ తలకాయ బాగానే చెప్తారు ఇంటికి వెళ్ళేసరే స్వామీజీ అలాగే చెప్తాడు మనం చూసినట్టు మనం చూసుకున్నాను మీరు మీకు మీ విశ్వాసం మీరు అట్టు పెట్టుకుంటారు తప్పితే వదిలిపెట్టదు మీరండి మీరు అనేది జనరల్గా ఎందుకంటే దానికి ఖరీదు ఉండాలి ఎందుకు అమావాస్య ఆయన అలా చెప్పాడు తీరా అమావస్య నాడు చేస్తే ఈ పని అవదేమో అని ఒక శాఖ ఏ పని అవదేమో అంటే కొన్ని పని అవలేదు అనుకోండి అదిగో అమావాస్య కాబట్టి అవలేదు అని చూసి తర్వాత ఆ పని వల్ల మీకు లభించేది సత్యం అనే భ్రాంతి ఉంటుంది జగత్తు సత్యం అనే భ్రాంతి ఉంటుంది ఆ పని అయినా మిథ్య అవ్వకపోయినా మిథ్య అని ఉండదు అంచేతనే సత్య ఆ మిథ్యను మిథ్యగా దర్శించటం చాలా కష్టం చాలా కష్టం ఆ విషయం ఏం కాదు కానీ మిథ్యను మీరు మిథ్యగా దర్శిస్తే మీకు ఆ క్షణంలోనే సంసార బంధం పోయింది కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మీరు మిథ్యను మిథ్యగా దర్శించండి అని ఒక ఫోకస్ ఇంకో ఫోకస్ ఏమిటో తెలిసిన మీరు మిథ్య గురించి ఏం చేసినా అది సాధనకే పరిపూర్ణత రాదు మీరు ఆత్మస్వరూపాన్ని మీరు సత్యాన్ని పట్టుకోండి సత్యమేవి జయతే నానృతం సత్యాన్ని మీరు పట్టుకోండి అసత్యము దానంతటా అదే జారిపోతుంది అని ఇంకొక ఆర్గ్యుమెంట్ ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయో చూడండి రెండు కూడా రీజనబుల్గాను కన్విన్సింగ్గానే ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలైతే అసత్యాన్ని నిరాకరించటం మీద ఉండాలా మన ఫోకస్ లేకపోతే సత్యాన్ని పట్టుకోవడం మీద ఉండాలా అని ఒక సందేహం దీని మీద ఒక ప్రశ్న అడిగాను ఇప్పుడు బండి ఉంది గుర్రానికి బండిని గుర్రానికి కట్టారు వీడు గుర్రంతో అన్నాడు నువ్వు బయలుదేరమన్నాడు బయలుదేరమంటే గుర్రం ఏముందంటే చూడు ఇది ఫిజిక్స్లో ఉంది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ పాఠంలో వస్తుంది ఆ గుర్రం ఏమంటుందంటే ఏదో ఏదో ఫిజిక్స్ పుస్తకంలో ఇచ్చారు వెనకాల ఆ గుర్రం ఏముంటుందంటే చూడు ఎవరి యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ నేను ముందుగా అడుగు వేద్దామంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ వచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తోంది కాబట్టి నేను ముందుగా అడుగు వేయలేకపోతున్నాను అంటున్నా గుణం ఇప్పుడు అక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ గుర్రానికి ఏం చెప్తే అది ముందుగా అడుగు వేస్తుంది దాన్ని కన్విన్స్ చేయాలి కదా మరి అది న్యూట్రన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని ఇన్వోక్ చేసి మాట్లాడినప్పుడు దానికి ఏమి రిప్లై ఇస్తే ఆ గుర్రం ముందుకు వెళ్తుంది అని ప్రశ్న ముందు ప్రశ్న ఫిజిక్స్ పుస్తకంలో దానికి సమాధానం ఏమిటో చెప్పంటారా ఇప్పుడు ఇది నాకు సడన్ గా గుర్తుకొచ్చింది దానికి ఓ గుర్రమా నువ్వు పొరపడ్డావు ఈక్వ అది ఏమంటుందంటే నేను ముందుగా అడుగు వేయడానికి ఫోర్సు ఫార్వర్డ్ డైరెక్షన్లో పెడితే ఇమీడియట్లీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ క్రియేట్ అయ్యి ఇది అది న్యూట్రలైజ్ అయిపోతుంది నేను ముందుకు అడుగు వేయలేకపోతున్నాను అని చెప్పింది కదా అది అప్పుడు దానికి ఏమని చెప్పాలంటే చూడు నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఒక ఒక అంశంలో నువ్వు చేసింది పెద్ద పొరపాటు ఏమిటంటే నువ్వు ముందుకు అడుగు వేసినప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ నీ ఖాళీ ఎందు ఉంటుంది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ నీ ఖాళీ ఎందు ఉండదు పృథివీ the locus for the forward force action under the backward reaction are different am jithe movement possible lekapothe dan argument aithe correctu migu ithu force ichi malli ate venthane ade point ikka opposite force ichi ankonde nullify aipothay there is no forward movement kana along but ela untundante gurram yokka kaalu yendu forward direction lo action unte వెక్కరది డైన్లో నేల మీద భూమి వెనక్కి వెళ్తుంది భూమి ఒక్క ప్రిసరు వెనక్కి వెళ్తుంది నేల పృథివీ గోడం మీద బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ ఉంటుంది కాబట్టి గుర్రం ఫార్వర్డ్ వెళ్ళగలుగుతుంది పృథివీ ఒక్క ప్రిసరం అటువైపు టిల్ట్ అవుతుంది ఒక మైక్రో మైక్రో మైక్రో మైక్రో ఒక్క ప్రిసరు వెనక్కి టీంట్ అవుతుంది అప్పుడే గుర్రం ముందుకెళ్తుంది ఇలా చెప్పాలి అప్పుడు గుర్రం నాకు అర్థమైందని ముందుకెళ్తుంది పాయింట్ మీకు తెలిసిందండి అలాగే ఇక్కడ కూడా ఫాల్స్ని ఫాల్స్ని రికగ్నైజ్ చేస్తూ సత్యాన్ని పట్టుకోవాలి ఈ రెండింటికే ఒక కాంట్రడిక్షన్ సృష్టించకూడదు యూ షుడ్ డూ గోత్ తర్వాత ఒకప్పుడు గొయ్యిలో ఒక గోతిలో ఈ చక్రం ఇరుక్కుపోయింది అనుకోండి బండి చక్రం అప్పుడు ఏం చేయాలి లాగాల తొయ్యాలా ఏం చేయాలండి రెండు చేయాలి రెండు చేయాలి అంచేతనే ఒకడు గుర్రాన్ని కంచీతో కొడుతో పుష్ పురుషు లాగ్ లాగ్ అంటాడు వెనకాల నుంచి వీడు తోస్తూ ఉంటాడు రెండు చేయాలి అలాగే ఇక్కడ కూడా అన్ వన్ సైడ్ జగత్తు మిథ్యాన్ని తెలుసుకుని ఫాల్స్ని ఫాల్స్గా రికగ్నైజ్ చేసి వైరాగ్యంతో దాన్ని పరిచేదించు ఎనౌన్స్ చేయొచ్చు అండ్ అదర్ సైడ్ ధ్యానం చేస్తూ ఆత్మనిష్ఠుడివై ఉండే బోత్ పురుష అండ్ పుల్ కూడా అప్లై చేసి నీవు లక్ష్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఆత్మస్వరూపం వైపు ఆకర్షణ ఉండాలి మిథ్యా జగత్తు వైపు వికర్షణ ఉండాలి ఆకర్షణ వికర్షణ రెండు ఒకే చూడంటే జీరో అవుతుంది ఆకర్షణ ఒకవైపు వికర్షణ మరోవైపు ఆ విధంగా బోత్ ఆఫ్ నీట్ అండ్ ఎందుకంటే ఇక్కడ మనం లక్ష్యం ఏమిటంటే పెర్ఫెక్ట్ ఫ్రీడమ్ ఉత్తమం సుఖం ఆత్మానందాన్ని పొందటానికి ఈ మానవ జీవితంలో ఈ దేహాభిమానం చేత అహంకార మమకారాల చేత కలిగేటువంటి ఈ సంసార దుఃఖం నుంచి వీడు విముక్తి పొందాలంటే పుష్ అండ్ పుల్ పుష్ అవే ఫ్రమ్ ది వరల్డ్ బికాస్ ఇట్ ఈస్ అన్ రియల్ అండ్ పుల్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ ది ఆత్మా విచ్ ఇస్ ది ఓన్లీ రియాలిటీ ఆ విధంగా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దీనికి ఇంకో దృష్టాంతం చెప్పాలి ఇప్పుడు మీరు ధ్యానం బాగా చేయాలి అని చెప్పడం నిధిధ్యాసనం శ్రవణం అన నిధుధ్యాసనాన్ని గట్టిగా పరిశీలించేయాలి కొంతమంది సాధకులు ఉంటారు మిస్టేక్ చేస్తూ ఉంటాను ఎలా చేస్తారంటే నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను నేను చెప్తాను కూడా దిస్ ఇస్ నాట్ ది వే అని వాళ్ళు ఒప్పుకోరు పైగా సత్సంగాల్లోనూ అక్కడ కంటెస్ట్లు చేస్తాను నేనంటాను నో డిబేట్ నేను చెప్పేదేదో చెప్పాను నువ్వు తీసుకుంటే తీసుకో యూ యూ థింక్ అబౌట్ నేను అలాగే అంటాను యూ థింక్ అబౌట్ నో నో డిబేట్ నాట్ ఏ పాయింట్ టు బి డిబేట్ యూ థింక్ అబౌట్ సో ఏంటంటే కామ్యకర్మానుష్ఠానము చేయరాదు నీకు ఆత్మస్వరూప జ్ఞానం కావాలి అంటే నువ్వు కామ్యకర్మల్ని విడిచిపెట్టాలి ఎందుకంటే కామ్యకర్మ దేనికోసం చేస్తాడు ఒక కామన కోసం చేస్తాడు కామన వల్ల ఏమిటవుతుంది సుఖానుభవం కలుగుతుంది లేదంటే మరి ఆత్మజ్ఞానం దేనికి సుఖానుభవం కోసం మరి అయితే సుఖానుభవం కోసం అదొక ఎఫోర్టు ఇదొక ఎఫర్టు దగ్గర దాంట్లో వర్క్ లైండా ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటంటే కామ్యకర్మ వల్ల కలిగే సుఖానుభవము ఇంద్రియ విషయ సంయోగజన్యము అది సుఖము కానే కాదు అది పైగా దుఃఖం కూడా అది కాబట్టి నీ ఎనర్జీ అక్కడ పెట్టనే ఉండదు నీ ఎనర్జీ ఒకే చోట ఉండాలి దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే అలాగే ఉపాసనలు చేస్తారు అద్వైతం అంటాడు అద్వైత వేదాంతం అంటాడు ఉపాసన ఏదో చేస్తూ ఉంటాడు ఆ ఉపాసన కూడా రాజసమైన ఉపాసన చేస్తాడు సాత్వికోపాసన చేయాలి రాజసోపాసన చేస్తారు చాలామంది అలాగే ఉంటారు ఏదో రాజసోపాసము చేస్తూ ఉంటాడు సన్యాసం అంటాడు కర్మలు చేస్తూ ఉంటాడు దానికి ఏదో ఏదో హేతువు ఎలా కుదురుతుంది హేతు హేతు ఎలా అంగీకారం అవుతుంది సన్యాస శబ్దానికి అర్థం ఏమిటి చాలామంది ఏమైనా ఉంటారు సన్యాసం అంటే ఉద్యోగం మానేయడం భార్యను విధులు పెట్టేయటం కొడుకులను ఇల్లు విధులు అనుకుంటారు సన్యాసం అదేమీ కానే కాదు అవన్నీ ఇన్సిడెంటల్ అవన్నీ ఇన్సిడెంటల్ సన్యాసం అంటే కర్మ సన్యాసము అర్థం వీడు కర్మ వల్ల నాకు ముక్తి గలదు అనే భ్రమలో కర్మల్ని చేస్తూ ఉంటాడు కర్మ సన్యాసం అంటే కర్తృత్వాన్ని సన్యాసించటము అది లేకుండగా ఫలాకాంక్షతో కర్మల్ని చేస్తూ అది సన్యాసము కాదు అది ఆత్మస్వరూప జ్ఞానానికి మార్గము కాదు అలాగే ఉపాసన ఉపాసన కూడా కర్మే మానసిక కర్మ అంటే మనస్సుతో చేసేది కాబట్టి దేహంతో వాక్కుతో చేసేది కాదు కాయికము వాచికము కాదు కాబట్టి మానసికం కాబట్టి దానికి ఒక కేటగిరీ చేసి దాన్ని ఉపాసన అన్నారు ఏదో ఉపాసనలు చేస్తూ ఉంటాను ఏ ఉపాసన చేస్తున్నా అంటే ఏదో చెప్తాను పేరు నేను పేరు చెప్పను ఎందుకంటే మనం ఒక ఒక పర్టికులర్ గురించి వ్యతిరేక దృష్టాంతంగా ఎందుకు తీసుకోవాలి ఏదో ఉపాసన చేస్తు ఉష్ట గణపతి ఉపాసన చేస్తున్నాను అంటాడు పోనీ పేరే చెప్పాను తీసుకోండి టేక్ ఎయిట్ ఉచ్చిష్ట గణపతి ఉపాసన గణపతి ఉపాసన చాలండి ఉచ్ఛిష్ట గణపతి ఎందుకు రాజస్వం అయిపోలేదా గణపతి అంటే సాత్వికం గణపతి ఉపనిషత్తు నోనో గణపతి ఉపనిషత్ వల్ల కోరికలు తీరావు ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేస్తే కోరికలు తీరతాయి గర్భుల సంపదలు లభిస్తాయి అంటే ఏవైనా అక్కడికి ఇది రాజ్యసమయంగా లేదా కాబట్టి సో మన ఎనర్జీస్ని అలాగే డిస్పర్స్ చేస్తే స్వరూపజ్ఞానం ఎలా కలుగుతుంది దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే నుయ్య తవ్వేప్పుడు ఓ పది ప్రాసెస్ రోజు కొద్ది కొద్ది తవ్వాలి ఈవేళ ఎక్కడో పోయి రేపు అక్కడో పోయి ఎల్లుండి అక్కడో పోయి అలా తగితే నుయ్య తగ్గినట్టు అవుతుందండి ఒకే చోట తవ్వాలి ఒకే చోట తవ్వే నుయ్య తల్వాలంటే దాంట్లో రెండు ప్రాసెస్లు ఉంటాయి ఒకటి ఒకే చోట తల్వాలి రోజుకో చోట గోతులు తీసుకుంటూ పోక కర్మ ఓ రోజు ఉపాసన ఓ రోజు కబ్బే పోతే కొంతకాలం ఇది కొంతకాలం అది కొంతకాలం మరొకటి తర్వాత ఓ మహాత్ముడు దగ్గర వెళ పంచదశి పాఠం చెప్పేవాడు పంచదశి పాఠం చెప్తూ ఉంటే రోజు పంచదర్శి చెప్పేవాడు పంచదశి అంటే ఎలా ఉంటుంది ఆత్మవిచారమే ఉంటుంది జగత్మిథ్య ఆత్మసత్యం అది అన్నీ నడుస్తూ ఉంటుంది అదే వేళ రేపు తెలియదు కాదు పదిహేను అధ్యాయాలు అలా నడుస్తూ ఉంటున్నాడు ఓ మంది వచ్చేవాడు రోజు వీళ్ళే ఎవళ్ళు రావడం మానేశారు అందరూ గాయబ్బులు ఆయన వచ్చి కూర్చున్నాడు ఎవరు లేరు ఏదేదో పుష్పం చూసుకుంటున్నాడు యూరోప్లో ఎవరో అడిగారు మహాత్మా ఇవాళ క్లాస్ వేయడం లేదా ఎవరు రాలేదు అని అంటే లేదులండి వీళ్ళందరూ ఇంకో రోడ్కి వెళ్ళారు అవుల్లో తలపోటు నివారణ చేస్తే యోగాసనాన్ని నేర్పుతాను అని ఒక ఆయన వచ్చాడు ఏదో తలపోటు నివారణ ఇలాంటివి లేకపోతే అలాంటిది ఏదో ముందో యోగాసనం ఏదో ఒక ఆయన వచ్చి అనౌన్స్ చేసే షెడ్యూల్ అందరూ అక్కడికి పోయారు బిల్లబిల్లి అడుగుతాను ఎందుకంటే ఇక్కడ అజ్ఞాన నివారణ ఇవ్వాలి దీనికి ఇది కలగట్లేదు ఈ తలపోటు నివారణ సంగతి ఏమిటో సెటిల్ చేద్దాం ఇది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది తలపోటు అని అందరూ కట్టగట్టడం అక్కడైపోయారు సో తలపోటు మనకు బాగానే ఉంది తప్పేం కాదు కానీ ఆరకంగా ఓ రోజు కర్మ ఓ రోజు ఉపాసన ఓ రోజు జ్ఞానం అలా ఉండకూడదు జ్ఞానం ఉన్న చోట మరో చోటకి వెళ్ళొచ్చు తప్పు లేదు అందరూ ఇక్కడే ఉండాలని నా కాదు జ్ఞానం ప్రధానం నేను కూడా వస్తాం మీతో వెళ్ళడానికి జ్ఞానం బోధించే వాళ్ళు ఉంటే నేను కూడా మీతో పాడి జ్ఞానమాట నిజంగా ఎవరైనా తత్వం బోధించేవాడు ఉంటే చక్కగా వినొచ్చు అబ్బా ఎంత బాగా చెప్పాడు ఈనా అని కూడా అనిపిస్తుంది కొంతమంది చెప్తూ ఉంటే కానీ తలా తోక లేకుండా ఉరికే ఊక దానికి అది తలపోతుంది దట్ యున్ అట్ హ్యాండిల్ కాబట్టి నీయ తవ్వడంలో రెండు ప్రిన్సిపల్స్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే అట్ ది సేమ్ ప్లేస్ మీరు తవ్వాల్సి ఉంది ఇంకా సెకండ్ ప్రిన్సిపల్ ఏమిటో తెలిసిన మీరు కాని దానిని సర్వమును పక్కన పెట్టాల్సి నుయ్ తవుతుంటే ఇసుక వచ్చింది అనుకోండి ఇసుక బాగుందే ఈ ఇసుకతో క్వారీ ఏమైనా తయారు చేద్దామా అన్నాడు అనుకోండి ఇంకా నుయ్యిపోయింది రాళ్ళు వచ్చాయి అనుకోండి ఈ రాళ్ళతో వ్యాపారం పెడతాను అంటే నీళ్లు రావు ఇంత అయితే బంగారుపు నగ్గెట్స్ వచ్చినా కూడా యుద్ధ త్రో నీరు కాని సర్వాన్ని మీరు రిజెక్ట్ చేసుకుంటూ పోవాలి అప్పుడు నీరు వస్తుంది ఆ రకంగా పుష్పుల్ ఎఫెక్ట్ నిరాకరించటము అసత్యాన్ని సత్యము వైపు వెళ్ళటం నిజానికో మహాత్ముడు అన్నాడు ఈ ఆత్మజ్ఞానం నుజ్జు తవ్వడం లాంటిదే అన్నాడు ఎందుకంటే నువ్వు తగ్గుతుంటే నువ్వు చెమ్మ తగులుతుంది చేతికి ఆ కడిగా ఉంది ఇంకా నీరు పొడుతుంది ఆత్మజ్ఞానం కూడా అలాంటిదే ఎందుకంటే మీరు ధ్యానం చేస్తుంటే ఒక వర్ణనకు అందని వర్ణింప శక్తి కానీ ఒక శాంతి మీకు నిర్మాణం అయిపోతుంది మీ హృదయంలో శాంతి నిర్మాణం అవుతుంది ఆ శాంతిని బట్టి ఆ ఎరుక యొక్క మహిమ మీకు అప్పటికప్పుడు అనుభవానికి వస్తూ ఉంటుంది అంటే ఆ మాయిశ్చర్ గుర్తుపట్టినట్టుగా మీకు ఆత్మస్వరూపం యొక్క శోభ దాని పూర్ణత్వం అనుభవానికి వస్తుంది మీరు సడన్గా ఈ ధ్యానం కొంతకాలం ధ్యానం చేసేప్పటికీ ఒక క్వాయిట్యూడ్ ఒక శాంతి తర్వాత ఒక భరోసా ఒక భద్రతాభావం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అంటే అర్థమేంటి వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అని మీకు అనుభవానికి వచ్చేస్తుంది అలాగే దాన్ని వర్కౌట్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏమీ చేయరు గురువు గారికి గురువు గారు నెచ్చమే పాడేస్తారు మా గురువు గారు గొప్ప ధ్యానం చేస్తారు ఆయనకి సమాధి వచ్చిందంటాడు వీడు గురువుగారికి సమాధి వస్తే వీడికి ఏమన్నా ఉపయోగం మా గురువుగారు రోజు ఆ దేవితోటి మాట్లాడుతూ ఉంటారు రాత్రిపూట అంటాడు వీడేమైనా మాట్లాడా గురువుగారు గొప్పని చెప్పుకోవడం అది అది తెలివి తక్కువ గురువుగారు అది గొప్ప వాస్తవం అవ్వచ్చు అవాస్తవం అవ్వచ్చు మోస్ట్లీ అవాస్తవం అవుతుంది పోనీ వాస్తవమే అనుకోండి అయినా ఉపయోగం లేదు చాలామంది ఎలా ఉంటారంటే అదంతా గురువులు చూసుకునేదే మేము ఉడికే తీర్థ ప్రసాదాలకి సరిపెట్టుకుని కూర్చుంటాం తీర్థ ప్రసాదం గురువు గారు అంటే తీర్థ దండం తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వచ్చేయడం అలా చేస్తే మన కోరికలు తీరుతాయి క్యా బాక్ హే దాల్ ఈ కోరికలు తీరుతాయి అన్నాడంటే అదంతా కూడా సంసారం దాంట్లో ఇంకా మీకు వేదాంతం లేదు జ్ఞానం లేదు అనేది కోరికలు తీరడం వీళ్ళ పరకాయ ఏ కోరికలు తీరుతాయి ఏమవుతుంది కోరికలు తీరుతాయి ఏమవుతుంది ఇంకో కొన్ని అరడగల కొత్త కోరికలు పుడతాయి మళ్ళీ వెళ్ళి ఆ గురువుగారి దగ్గర కూర్చుంటాడు కొత్త కోరికలు తీరడం కోసం వాడు ఫ్రస్ట్రేషన్లోకి ఎండ్ అవుతాడు ఎందుకని ఈసారి కోరికలు తీరావు ఏదో ఒకసారి తీరే పెడతాం మొట్లు దోశ చెల్లా అస్తమానం తీరినప్పుడు ఏదో కో ఇన్సిడెన్స్ అసమానం అప్పుడు దానికి ఏదో చెప్పుకోవాల్సి ఉంటుంది కోళ్ళండి ఏదో మాట వరకు కాను నజామిత్యజం యథా విషయ విషయం అజేనా అనుత్పన్నేనా జ్ఞేయన అవ్యతిరిక్తం సత్ అది కాబట్టి ఈ ఆత్మ అజేనా జ్ఞేయన అభిన్నం ఈ అభిన్నం అనే మాట లేదు అది మనం శేషం చేసుకోవాలి అవ్యతిరిక్తం అన్నారు భాష్యకారు మీరు ఏ బ్రహ్మని జిజ్ఞాస చేసి విచారం చేసి తెలియబోరుతున్నారో ఏ అజ బ్రహ్మ ఆ దానికంటే భిన్నంగా మీరు లేనే లేరు అది చిత్రం వీడు దేనికోసం వెతుకుతున్నాడో అది తానే అని అది దీన్ని ఓ మహాత్ముడు బాగా వర్ణించారు ఇట్ ఈస్ ఏ జర్నీ from the self to the self from the small self to the real self from the false self to the real self that is the journey ee journey intlo journey distance em undadu time undadu endukante time false space to false de intlo kevalam gnanam e untundi telusukodame untundi nenu time less and space less reality అని తెలుసుకోవడమే ఉంటుంది ఆ తెలుసుకోవడానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి నీళ్లు తవ్వడానికి ఆటంకాలు వచ్చినట్టుగా నుయ్య తవ్వుతూ ఉంటే నీటికి ఆటంకాలు వస్తాయి మట్టి ఇసక రాతి ముక్కలు అవన్నీ వస్తూ ఉంటాయి వాటిని అన్నిటినీ తీసి పక్కన పరుస్తూ ఉంటాయి బోరు వేసినప్పుడు చూడాలి నిజంగా వాటిని అన్నింటినీ అది నీళ్లతో తడిపేసి అలా పక్కన వేస్తూ ఉంటుంది ఒకప్పుడు రాతి ముక్కలు వస్తాయి ఆ బోరు మెషీన్ వాటిని అన్నింటినీ తీసేస్తుంది ఒక్కసారి అది ఆ స్ప్రింగ్ని హిట్ చేస్తుంది ఇంకా తీసేసి ఇది ఏమవు జ్ఞేయైన అవ్యతిరిక్తం జ్ఞేయైన అవ్యతిరిక్తం అంటే బ్రహ్మాభిన్నం ఇది భావ పరబ్రహ్మ కంటే భిన్నము కాదు సత్ పరబ్రహ్మ కంటే అభిన్నముగా ఉంటున్నదై ఆత్మ స్వేనా సర్వజ్ఞరూపేణ సర్వజ్ఞం బ్రహ్మైవ దాని స్వరూపము సర్వజ్ఞము స్వేన సర్వజ్ఞ రూపేణ స్వరూపము సర్వజ్ఞము సర్వమును తెలిసే ఆ తన స్వరూపము సచ్చిదాత్మరూపంగా వీడు నిష్పన్నం అవుతాడు వీడు ప్రకటమవుతాడు ఇప్పుడు స్వప్నమేనండి స్వప్నంలో మీరు కలగడుతున్నారు ఈ స్వప్నాన్ని సృష్టికర్త ఎవరు నేను స్వప్నానికి స్థితికర్త ఎవరు నేను దానికి లయకర్త ఎవరు నేను అంటే బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు నేనే అయ్యాను నేనే కదండి అవుతా తర్వాత చైతన్యంలో క్షణం పుడుతుంది క్షణం దిత్తుంది మళ్ళీ ఇంకో క్షణం పుడుతుంది కాలము అంటే క్షణముల యొక్క ప్రవాహమే కదా కాలము ఈ క్షణములు ఎక్కడ పుట్టుతున్నాయి చైతన్యంలో పుట్టుకొస్తున్నాయి కాబట్టి చైతన్యంలో క్షణం పుట్టింది అంటే కాలము ఆ కాలము పుట్టింది అంటే ఆ కాలానికి సృష్టికర్త ఎవరు దానికి లయకర్త ఎవరు మీరు ఆ క్షణం ఉన్నప్పుడు విష్ణువు ఎవరు మీరే కాబట్టి విష్ణువు మీరే శివుడు మీరే రుద్రుడు మీరే తర్వాత స్వప్న మీకు చాలా తెలిసినవి ఉంటాయి తెలియని ఉంటాయి దాంట్లో స్వప్న మీకు జాగ్రత్త ప్రపంచంలో ఏవి అవిదితములో అవన్నీ స్వప్న ప్రపంచంలో మళ్ళీ అవిదితములుగా సాక్షాత్కరిస్తాయి మీరు స్వప్నంలో మిత్రుడితో కలిసి వాకింగ్కి వెళ్ళారు వాడు మిత్రుడు అడుగుతాడు ఆ కొండ పేరేమిటని అడుగుతాడు ఏమో నాకు తెలియదు మీరు అంటారు ఇప్పుడు ఆ కొండ ఏమిటి అవిదితము అవునండి ఆ మిత్రుడేమిటి విదితము ఇప్పుడు ఈ విదితమును అవిదితమును సమానంగా ప్రకాశింపజేసే చైతన్యం ఎవరండి మీరే కాబట్టి మీరే సర్వజ్ఞులు స్వప్న ప్రపంచానికి సర్వజ్ఞ సృష్టి స్థితిలయ హేతువు ఎవరు మీరే ఎవరండి సర్వజ్ఞము సృష్టి స్థితిలయ కారణము దానికి మరో పేరేమిటండీ బ్రహ్మ బ్రహ్మ అంటే సర్వజ్ఞము సృష్టి స్థితిలయ కారణము కాబట్టి జాగ్రత్త మాట తర్వాత చూద్దాం స్వప్నానికైతే మటుకు స్వప్న ప్రపంచమునకు బ్రహ్మ ఎవరండి మీరే యథా స్వప్న యథా జాగ్రత్త జాగ్రత్త స్వప్న వ్యూహ సర్వసమత్వం జాగ్రత్త స్వప్నానికి సర్వసమత్వం ఎందుకంటే మీరు నిద్ర లేచి వరకు జాగ్రత్త లేచి ఉండాల్సిందే మీరు నిద్ర లేచి దానికి మీరు ఉజ్జీవింపజేయాలి దానికి మీరు ప్రాణం పోయాలి ఇప్పుడు మీరు ఓ కలహంలో ఎదుక్కునున్నారనుకోండి మీరు నిద్రపోతున్నారు ఆ కలహం అలా చచ్చిపడు ఉంటుంది చచ్చిపడు ఉంటుంది ఆ కలహానికి ప్రాణం ఉండదు మీరు నిద్రలేవాలి ఒకప్పుడు కాఫీ తాగాలి మంచి ఓపిక తెచ్చుకుని మళ్ళీ ఉత్సాహంతో ఆ కలహానికి మీరే ప్రాణం పోస్తే అప్పుడు అది పైకొస్తుంది పైకొచ్చి మంచి పవర్ చూపిస్తుంది ఆ పవర్ కలహానికి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీ నుంచి వచ్చింది మీరే దాని సృష్టికర్త మీరే దాని లయకర్త కాబట్టి సకల జాగ్రత్త అవస్థకి బ్రహ్మ ఎవరు మీరే సర్వ్ఞం బ్రహ్మ కాబట్టి అహం బ్రహ్మా అస్మి నేనే ఈ జగత్తును సృష్టిస్తున్నా నా చైతన్యం నుంచి నేనే ఈ జగత్తును సృష్టిస్తున్నా మయ్యనంత మహాంబోధ హ్యనంత విశ్వవీచయ ఉద్యంతిఘ్న ఖేలంతే నిమిషంతి పరస్పరం అనేదో ఉండేది నేను మహాసముద్రం అనంత మహాంభోధి అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని సముద్రము వరే వ్యాపకమైన చేతన ఎవరండది నేను నాయండే ఈ జగత్తు ఈ ఘటనలు ఈ అనుభవములు అనేటువంటి తరంగములు పుడుతున్నాయి లేస్తున్నాయి ఒకదాన్ని ఒకటి టక్కరవుతున్నాయి ఖేలంతి ఆడుతున్నాయి తరంగాలు మళ్ళీ నివిశంతి విలీనమవుతున్నాయి అటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన సముద్రము వలె వ్యాపకము గంభీరము అయినటువంటి చైతన్యము ఎవరిది నేను మయీ సో యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ కాబట్టి ఆ విషయాన్ని గుర్తించాలి వీడు తన స్వరూపము బ్రహ్మయే సర్వజ్ఞం బ్రహ్మ అదే ఆనందము సుఖం పరిచక్షతే కథయంతి బ్రహ్మ విదహ ఇది ఆనందము ఇది ఏ యోవైభూమా తుఖం అప్పుడప్పుడు ఆనందాన్ని చెప్పడానికి సుఖశబ్దాన్ని కూడా వాడతారు కానీ సాధారణంగా సుఖశబ్దాన్ని ఇంద్రియ సుఖం చెప్పి నిరాకరించే సందర్భమే ఎక్కువ ఉంటుంది ఆ కాంటెక్స్ని బట్టి ఉంటుంది బ్రహ్మానందము అన్నారనుకోండి ఇంద్రియ సుఖము అన్నారనుకోండి ఇప్పుడు సుఖం అంటే ఆనందం అవునా కదా కాదు బ్రహ్మైవ సుఖం అన్నారు అనుకోండి అప్పుడేమిటి సుఖమంటే ఆనందం సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి నేను పాఠం చెప్తుంటే ఒక విద్యార్థి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన నాతో అన్నారు చూడండి స్వామిజీ మీరు సుఖం అంటే బ్రహ్మానందంతో అలా కన్ఫ్యూజ్ చేయదు సుఖం అంటే అదే అజ్ఞాన కల్పితము అది వేరు ఆనందం వేరు లెట్ అస్ కీప్ ఇట్ లైక్ దాట్ అన్నాడు అంటే నేను చెప్పాను అలా వర్కౌట్ కాదండి మీరు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవడం పదాలను అర్థం చేసుకోవడం మీరు అలవాటు చేసుకోండి మీరు ఒక ఫిక్సేషన్ పెట్టుకుని దాని ప్రకారం శాస్త్రం నడవాలంటే నడవదు ఎందుకంటే యోగై భూమా తత్ సుఖం అని కోర్చేస్తా ఉపనిషత్తులో అలా ఉంటుంది కోట్ చేస్తా ఇప్పుడు సుఖం అంటే ఏమని చెప్తాను ఇంది సుఖం చెప్పాలా అర్థం కాబట్టి ఇలాంటి వేషాలు లేకండి మీరు మేము నిరంకుశలం ఆ మీద అంకుశం పెట్టి ప్రయత్నం చేయొద్దు మీరు పాఠాన్ని అర్థం చేసి ప్రయత్నం ఇచ్చే సందర్భాన్ని బట్టి పదార్క అర్థం చూసుకోవాలి తప్ప ఇలాంటి అంకుశం పెడితే ఎలాగా